సో అలాగే ధనాన్ని పోగు చేసే సందర్భంలో ఏమిటి ప్రయోజనం ధనాన్ని పోగు చేయడానికి ప్రయో ఏదైనా ఓ ప్రయోజనం ఉండాలి మీరు వెయ్యి పోగేసినా లక్ష పోగేసినా ఓ ప్రయోజనం ఉండాలి ఇగో ఈ మంచి పని ఉంది దీనికి ధనం మనం వినియోగించగలుగుతాము కాబట్టి పోగేద్దాము తప్పు లేదు ముందు పోగే తర్వాత చూద్దాం అంటే వాడిని మూఢాహారం అనాల్సి ఎందుకంటే ఈ ధనాన్ని పోగేసి కూర్చుంటే దీన్ని రక్షించటం ధనం మన రక్షిస్తుందని మన భ్రమ ధనం మనల్ని ఎప్పుడూ రక్షించదు మనమే ధనాన్ని రక్షించుకుంటూ కూర్చుంటాం ధనం మనల్ని రక్షించి కడుపులో పొట్లు వచ్చాయి అనుకోండి ధనం రక్షిస్తుందండి ట్యాబ్లెట్ ఉంటే రక్షిస్తుంది కాదు డబ్బు ఉంటే ట్యాబ్లెట్ డబ్బు ఉంటే ట్యాబ్లెట్ రాదు ఒకవేళ డబ్బుంటే ట్యాబ్లెట్ వచ్చినా హెల్త్ ఆరోగ్యం డబ్బు వల్ల రాదు సో ఆరోగ్యం అంతఃకరణ శుద్ధి నుంచి వస్తుంది కానీ డబ్బులను బట్టిను మెడిసిన్స్ని బట్టి డబ్బు ఆరోగ్యం వచ్చేది చాలామంది ఏమనుకుంటారంటే పక్కనే మెడికల్ షాప్ ఉంది పక్కనే హాస్పిటల్ ఉంది ఇన్సూరెన్స్ కూడా తీసేసుకున్నాము ఇంకా మనకి పర్వాలేదు అనుకుంటారు వాళ్ళు ఎక్కువ దుఃఖాన్ని అనుభవిస్తారు అది పొరపాటు ఇవి సెకండరీ అవి ఉంటాయి ప్రైమరీ ఏమిటంటే ధనము ఒక మోతాదు మించి పోగు చేస్తే దానిని రక్షించాల్సి భుంజంతి ధూర్తాహ కృపణస్య విత్తం ఇది నేను చాలాసార్లు చెప్పాను ఈ కృపణుని యొక్క విత్తాన్ని అంటే ఈ లోభి యొక్క ధనాన్ని ధూర్తులు భుజిస్తారు వాడు వాడు దాన్ని అనుభవించేది ఉండదు దానం చేసేది ఉండదు వాడి తరువాతి కాలంలో ధూర్తులు వచ్చి అంటే కొడుకులు మనవాళ్ళు వీళ్ళందరూ వచ్చి వాళ్ళేమో ఆ డబ్బుని దుర్వినియోగం చేస్తారు ఒక సేటజీ ఉండేవారు చాలా మంచివాడైనా చాలా నియమనిష్ట భగవద్భక్తితో ఉండేవాడు అలాంటి సాధువులకు ఎప్పుడైనా భిక్షాది కూడా పెడితే ప్రేమగా ఉండేవాడు ఆ సేటిజీ మనవడోడు ఉన్నాడు వాడు ఒకే లోలక్ ఒక చెవికి ఒకే లోలక్ పెట్టేటంటే సంథింగ్ రాంగ్ విత్ దట్ గయనే అది ఒక సిగ్నల్ ఇది వాడు ఒకటే పెడతాడు రెండూ పెట్టుకుంటే పర్వాలేదు ఏదో వైదిక సంస్కారం గెలవాడని మనం సంతోషపడవచ్చు వాడు రెండు పెట్టాడు ఒకటే పెడతాడు ఒకటే పెట్టి ఈ కత్తిల్లాగా ఉన్న కళ్ళతోటి పెడతాడు ఆ కళ్ళజోడు కూడా ఇలా పెట్టడు ఇలా పెడతాడు ఏదో ఇలాంటివి ఏవో చేస్తూ ఉంటాడు ఆ కళ్ళజోడు రే బ్యాన్ కళ్ళజోడు పదివేల రూపాయలు ఖరీదే వాడి కళ్ళజోడు అక్కర్లేదు అసలు నిజానికి పోనీ ఏదో సరదాగా తెల్లగా ఉంటుంది పెట్టుకుంటే పదివేలు పెట్టుబెడతాడు అవ ఈ సేటుగారు మనవడైనా ఆ సేటుగారు అంటారు ఈ మహాత్ముడితో చూడండి వీడు ఇలా తయారయ్యాడని అవునండి సేటుజీ మీరు డబ్బు పోగేశారు కదా మరి వాడేమో అనుభవిస్తున్నాడు కానివ్వండి మీరు చేసిన వ్యవస్థే అని ఈ మహాత్ములు చెప్పాడు కాబట్టి భుంజంతి ధూర్తాకృపణస్య వ్యక్తం కనుక ధనాన్ని పోగేసే సందర్భం అందరికీ వర్తిస్తుంది ఇది గృహస్థులకే అక్కర్లే సన్యాసులకు కూడా వర్తిస్తుంది ఎందుకంటే ఆధునిక కాలంలో సన్యాసులు గృహస్థులని మించి ధనాన్ని పోగేస్తున్నారు ఏదో పేరుతోటి ఒకప్పుడు ఆ పోవేసిన ధనంలో కొంత సద్వినియోగం అవుతుంది కానీ తూమచ్చి పోగేసి పెడితే కొంత దుర్వినియోగం కూడా అవుతుంది ఆ ధనం గురించి దెబ్బలాడుకుని వాళ్ళు చుట్టూ చేరుతారు అయితే ఉంటారు అప్పటికే దెబ్బలాడుకునే వాళ్ళు జరగక్కర్లా చేరిన వాళ్ళు దెబ్బలు ఆడుకుంటారు కైసాభిహో సో కాబట్టి విచారము చేయకుండా ధన సేకరణ చేయకుండా భోగము భోగము మీరు విచారం చేయకుండా ఇప్పుడు సాయంకాలం పూట ఇంకో గంటలో భోజనం చేసే టైము అది చూసుకోకుండా సాయంకాలం మిరపగా బజ్జీలను లేకపోతే పానీపురి అనో లేకపోతే చాట్ అనో స్పైసీ ఫుడ్ గట్టిగా తినేసారనుకోండి బాగానే ఉంటుంది రోడ్డు పక్క నిలబడి తినేస్తూ ఉంటే బాగానే ఉంటుంది మంచి మజాగా ఉందిరా అని తినేసేస్తున్నాం ఆ తర్వాత రాత్రి కడుపులో మంట అటువంటి వాడిని మూఠాహం ఉంటాం ఎందుకంటే భోగాన్ని పొందే సమయంలో విచారం చేసి ఇప్పుడు ఇది తినే టైమా ఇంకో గంట ఆగి మనం సాత్వికమైన ఆహారం తిని పడుకుంటే హాయిగా నిద్రపోవచ్చు పొద్దున్నే లేచి జపం చేసుకోవచ్చు మనస్సుకి శరీరానికి కూడా ఆరోగ్యము ఇప్పుడు తింటే ఇది తినే టైము కాదు మనస్సుకి అనారోగ్యం శరీరానికి అనారోగ్యము మరి భోగాన్ని పొందే ముందు విచారం చేయాలి కదా ఇవేమీ లేకుండగా ఉంటారు తర్వాత మూఢుడు లక్షణం ఎలా ఉంటుందంటే ఈ జగత్తంతా నా కోసమే ఉంది ఓకే మరి నువ్వు నేను కూడా నా కోసమే ఉన్నాను అని ది వరల్డ్ ఈజ్ ఫర్ మీ ఐఎమ్ ఆల్సో ఫర్ మీ అని దీన్ని కరడుగట్టిన స్వార్థము అంటారు ఆ విధంగా ఉండేటువంటి వాళ్ళు మూఢులు మూఢుల యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే వ్యామోహితులై ఉంటారు వ్యామోహాన్ని పొంది ఉంటారు ఆ లక్షణం ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక ఇంద్రియ భోగం ఉంటుంది ఆ ఇంద్రియభోగాన్ని మనం అనుభవించినప్పుడు దాని దానికి వెంటనే పనిష్మెంట్ కింద అయిపోతూ ఉంటుంది అయితే దా ఒకసారి పనిష్మెంట్ అయినప్పుడు మనం నేర్చుకుని మనమేమో ఆ ఇంద్రియభోగాన్ని సర్దుబాటు చేసుకోవాలి ఉదాహరణకి సెకండ్ షో సినిమాకి వెళ్ళారనుకోండి సపోజ్ సెకండ్ షో సినిమాకి వెళ్తే అది అక్కడి నుంచి ఆ సినిమా పూర్తయి ఆ ఆ జనంతో పాటుగా బయటకు వచ్చి ఆ ట్రాఫిక్లో ఈదుకుంటో ఇంటికి వచ్చేప్పటికీ రెండవుతుంది అప్పుడు పడుకుందా ఉంటే నిద్ర పట్టదు మూడింటికే ఏదో కలత నిద్ర పడుతుంది పొద్దున్నే ఎనిమిదింటికి లేస్తాడు సంధ్యావందనం లేదు సత్సంగం లేదు మెడిటేషన్ లేదు జపం లేదు ధ్యానం లేదు పూజ లేదు ఏమీ లేదు స్నానం కూడా గగనమే ఆఫీస్కి వెళ్తాడు ఆఫీస్లో సరిగ్గా పనిచేయలేకపోతాడు పై ఆఫీస్ అనేమో ఏదో అంటాడు వాడి మీద ద్వేషం పెంచుకుంటాడు ఇదంతా కూడా ఈ దోషమంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఇంద్రియ భోగం నుంచి వచ్చింది కాబట్టి ఆ ఇంద్రియభోగం తప్పు అను నేర్చుకోవాలి నేర్చుకుని ఎప్పుడైనా సినిమాకి వెళ్తే ఫస్ట్ షోకు వెళ్ళాలి కానీ సెకండ్ షోకు వెళ్ళకూడదు అని నేర్చుకోవాలి అలా నేర్చుకోవడానికి ఇష్టపడడు నేర్చుకోడు వాణ్ణి మూఢాహ అని అంటారు ఇంద్రియభోగంలో ఉండే దోషాన్ని గుర్తించలేనివాడు మూఢుడు నేను లౌకిక దృష్టాంతాలు చెప్తున్నాను ఇంకో దృష్టాంతం చెప్తారు ఓ ఓ పశువు ఉంది పశువుం చేస్తుంది పశువుకి ఆహారము తినుటే దాని ప్రధాన కార్యం ఇప్పుడు మీరు ఆవు కానీ గేది కానీ చూశారనుకోండి ఇప్పుడు రొడ్డముడి నడిచి వెళ్తుంటే గేదెలోవి కనపడతాయి అవి అవి ఎప్పుడు ఏం చేస్తూ ఉంటాయి ఎప్పుడు ఆహారం కోసమే చూస్తాయి ఎక్కడైనా కాగితం పడుంది అనుకోండి ఈ పశువు ఏం చేస్తుంది ఆ కాగితం మీద మూతి తీసుకెళ్ళి పెడుతుంది లేకపోతే గెడ్డు ఉందనుకోండి ఆ గెడ్డి మీద మూతి పెడుతుంది ఎక్కడ భోగం ఉంటే ఆహారం ఉంటే అక్కడ మూతిని పెడుతూ ఉంటుంది మనిషి ఎలా ఉండకూడదు అలాగే ఇంద్రియంలో తోటి అటువంటి ప్రవృత్తికి ఎలా వాడు మూఢుడు అనపడతాడు సో మనిషి ఎలా ఉండకూడదు ఇప్పుడు దీనికి ఓ దృష్టాంతం ఒకటి గుర్తుకొచ్చింది నాకు ఓ రాజుగారు ఉండేవారు ఆయన ఒక మేకని పెంచేవాడు అంటే పుట్టేళ్ళు అవి ఉండేవి ఓ మేక ఉండేది ఈ మేకకి ఎవడైతే కడుపు నిండా భోజనం పెట్టగలడో దాని కడుపు నిండిట్లా దానికి ఆహారం పెట్టాలి మీరు ఎవడైతే అలా పెట్టగలడో వాడికి పెద్ద బహుమానం ఇస్తాము పొద్దున్న వచ్చి సాయంకాలం అయ్యేప్పటికీ మేకకి కడుపు నిండా దానికి భోజనం పెట్టాలి అది అది పరీక్ష భోజనం మీకు పెద్ద బహుమానం ఇస్తాం ఒకవేళ దాని కడుపు నిండా మీరు భోజనం పెట్టలేకపోతే మీకు పనిష్మెంట్ పడుతుంది పోటీలో పాల్గొన్నందుకు అని రాజుగారి పరీక్షలు ఉండేలాగే ఉంటాయి కదా మీరు వినుంటారు ఇటువంటి కథలు చాలా సరే ఒకడు వెళ్ళి పొద్దున్నే మంచి పచ్చటి రుచ్యమైన గడ్డి ఏరి కోరి సంపాదించి దాన్ని మూట కట్టుకుని తీసుకెళ్ళి ఆ మేక కడుపు నిండా తినిపిస్తాడు రోజంతా తినిపిస్తాడు దాన్ని కడుపు నిండిందో లేదో రాజుగారు వచ్చి పరీక్ష చేస్తాడు సో ఆ సాయంకాలం ఆరు గంటలకు రాజుగారు వచ్చి పరీక్ష చేస్తారు ఆయన ఏం చేస్తారు పరీక్ష ఏం చేస్తారంటే ఓ చిన్న గడ్డి ప్రకల్ నాలుగు తీసి అక్కడ వేస్తారు వేయగానే ఈ మేక తక్కువ ఆ గడ్డిలో నోరు పెడుతుంది అంటే అర్థం ఏంటి మళ్ళీ నోరు పెడితే అంటే వీళ్ళు సరిగ్గా పెట్టలేదలబడిపోయాం కాబట్టి దాని కడుపు నిండలేదు ఎలా చెప్పగలరు అదిగో తింటుంది కాకండి కాబట్టి కడుపు నిండలేదు వీళ్ళు పైన నీకు పనిష్మెంటు అని ఆ విధంగా అందరూ ఓడిపోయేవాళ్ళు ఈ పరీక్షలో లెగ్గలేకపోయేవాళ్ళు అప్పుడు ఒక యంగ్ మ్యాన్ ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళాడు అయ్యా మహాత్మా ఈ రాజుగారు ఇటువంటి పరీక్ష పెట్టాడు అండి ఈ పరీక్షలో నెగ్గాలనేటువంటి ఒక పెద్ద ఆకాంక్ష నాకుంది దీన్ని సాధించాలని ఈ ఈ సమస్య పరిష్కరించాలని డబ్బు ముఖ్యం కాదు దానికి మీరు ఉపాయం ఏమిటి చెప్పండి అని మహాత్ముడు అండి మహాత్ముడు చెప్పాడు ఆయనకు ఉపాయం చెప్పాడు సరే తను వెళ్ళాడు ఆ పరీక్షకు పొద్దున్నే వెళ్ళాడు వెళ్ళి గెడ్డు ఎదురకుండా వేశాడు దానికి అది నోరు పెట్టబోతే కర్రపుచ్చుని మూతుమీ కొట్టాడు మొట్టమొదటిసారి అది తనకైతే తిప్పేసుకుంది గట్టిగా కొట్టలేదు నిమ్మడంగా దానికి దెబ్బ తగిలిట్లా కొట్టకూడదు కదా తనకైతే తిప్పేసుకోండి మళ్ళీ గడ్డి ఇంకో కొంత గడ్డి అలా ఎదురకుండా పెట్టాడు మళ్ళీ అది ఇటు చూసి చూసి పైకి చూసి కిందకు చూసి మళ్ళీ మూతి గడ్డి దగ్గర పెట్టబోయడానికి మళ్ళీ కట్టిపుచ్చుకుని దాన్ని మూతిమీ కొట్టాడు ఈ రకంగా అభ్యాసం చేయించాడు దానికి ఒక్క గెడ్డి వరకు కూడా తినలేదు అది సాయంకాలం రాజుగారు వచ్చారు ఎరా మేక కడుపు నిండా భోజనం పెట్టి అలా సార్ చూసుకున్నాను అంటే సరే నేను చూసుకుంటాను మేకను ఇలా తీసుకున్నాను ఇది గడ్డి వరకు అలా వెయ్యగాలి అది వెంటనే తనకైతే తిప్పేసింది తింటే దానికి మళ్ళీ దెబ్బ కొడతారేమో అని తిప్పేస్తే అబ్బా వీడు పరీక్ష నెగ్గాడు అని నెగ్గాడు ఈ ఇంద్రియముల ఎడల అటువంటి దృష్టికోణాన్ని మనం కలిగి ఉండాలి అంతేగాని ఇంద్రియాలకి వాటికి భోగాన్ని మప్పుకుంటూ పోతే అవి మరింత భోగానికి అలవాటు పడతాయి వాటి భోగాన్ని కొంత కట్ చేసుకుంటూ అప్పుడు అవి మన అధీనంలో ఉంటాయి దీనికే తపస్సు అని నేను చెప్పిన దానికే తపస్సు అని పేరు కాబట్టి ఆ విధంగా తపస్సు జీవితంలో తెచ్చుకుని ఇంద్రియభోగముల వెంట పరిగెత్తకుండా ఉండాలి ఆ విధంగా ఎవరైతే ఇంద్రియభోగాల వెంట పరుగులెత్తుతూ ఉంటారో వాళ్ళని మూఢాహ అని అంటారు ఈ మూఢులు వాళ్ళు ఈశ్వర శరణాగితే ఏం చేస్తాడండి ఇంద్రియభోగాల వెంట ఉన్నవాడు ఎప్పుడు టెన్షన్లో ఉంటాడు ఎందుకంటే వాడికి ఎప్పుడు భోగం కావాలి ఇప్పుడు కొంతమంది ఎప్పుడు భోజనం ఎప్పుడు మొదలవుతుందా అని చూస్తూ ఉంటారు మామూలుగా ఏవో పాలిటిక్స్ ఏవో మాట్లాడుతూ ఉంటారు ఏవో పెద్ద పెద్ద సంగతులు మాట్లాడుతూ ఉంటారు మన్మోహన్ సింగ్ గారు ఎకనామిక్స్ ఎలా ఉందంటారు ఈ మధ్యకాలంలో ఏదో ఇన్ఫ్లేషన్ సిక్స్ వచ్చింది జీడిపి ఎయిట్ వచ్చింది అవును ఇంకా వడ్డించట్లేదు ఏమిటి మధ్యలో సో ఇంకా వడ్డించట్లేదు ఓహో ఇంకా టైం ఉందంటారా ఇంకా టైం ఉంది ఇంకా అంత రెడీ కాలేదు ఓకే అయితే ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు సోనియా గాంధీ గారు ఇప్పుడు వీళ్ళ పరిపాలన ఎలా మళ్ళీ మళ్ళీ చర్చ ఈ లోపల రెండు నిమిషాలు చర్చి ఈ పాటికి మనం మొదలైందా వడ్డన ఎంతసేపు దృష్టి వడ్డన ఉంటుంది మధ్యలో చర్చి మటుకు పెద్ద పెద్ద చర్చలు చేస్తూ ఉండడం లేకపోతే స్వామీజీ ఆత్మస్వరూపాన్ని తెలుసుకునేపాయం నువ్వు చర్చ మొదలు పెట్టడం ఒక్క రెండు నిమిషాలు ఎదిగిన పోయి ఈ స్వామీజీ పాపం వేల వేలం వెరమోహం వేసుకుని శ్రద్ధగా చెప్తున్నాడు అనుకోండి ఇంతట్లోకి ఏమండీ అక్కడ ఏదో ఇడ్లీలోవో వడ్డిస్తున్నారు పదాండని ఇల్లుపెట్టి లేచక్క సో ఈ విధంగా ఎప్పుడు భోగ దృష్టి కలిగి ఉండడం పెద్ద పెద్ద కబుర్లు మాత్రం చెప్తూ ఉండడం ఇటువంటి భోగ పరాయణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు శరణాగతి ఏం చేస్తారు ఎందుకంటే వాళ్ళు పెద్ద చర్చలు చేసినా వాళ్ళ దృష్టి ఎంతసేపు భోగాల మీద ఉంటుంది ఆ టెన్షన్లో ఉంటారు ఆ ప్రెషర్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఈశ్వర శరణాగతిని చేయలేకపోతారు కాబట్టి మూఢాహ తర్వాత ఫస్ట్ దుష్కృతినహ సెకండ్ దుష్కృతినహ నరాధమాహ నరులలో అధములు మానవులలో అధములు అంటే మానవులలో అధములు అంటే అభిప్రాయం ఏమిటంటే సో దుర్లభం త్రయమేవైత దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అని వివేక చూడాములో మొట్టమొదటి శ్లోకం ఇది అంటే ఈ లోకంలో మూడు దొరకడం చాలా కష్టం దుర్లభములు మూడు ఆ మూడులో మీకు దొరికేవి అంటే మీ ఎందు పూర్ణంగా ఈశ్వరు అనుగ్రహము కలదు అని మీరు నిర్ధారించవచ్చును మూడు దొరకడం చాలా కష్టం ఏమిటా మూడును మొట్టమొదటిది మనుష్యుడై పుట్టుక ఎందుకంటే మనుష్యుడై పుట్టుట అంత చాలామంది ఉన్నారు కదా అంటే చూడండి చాలామంది ఉండడం కాదు ఈ సృష్టిలో లక్ష కాదు ఎనభై లక్షల జీవరాశులు ఉన్నాయట అంటే చీమలన్నీ కలిపి ఒకటి పావులన్నీ కలిపి ఒకటి గేదెలన్నీ కలిపి ఒకటి ఆవులన్నీ కలిపి ఒకటి ఇలా లెక్కేసుకుంటే దోమలన్నీ ఒకటి అది ఒకటే దోమలన్నీ కలిపి ఒకటే ఎన్ని దోమలు ఉన్నా సరే అది ఒకటి ఈగలన్నీ ఒకటి మీరు ఇలా లెక్కేసుకుంటే ఎనభై లక్షల జీవరాశులు గలవు దాంట్లో ఒకటి మనుషుడు మానవుడు వన్ కాబట్టి మీకు స్టాటిస్టికల్ ప్రాబబిలిటీ అని అంటారు అంటే ఒకటి బై నాలుగు లక్షలు అది మనిషిగా పుట్టే ఛాన్సు ఒక్క పిసర తప్పిందంటే వెళ్ళి ఆవు లేకపోతే గేదె కిందో పుట్టాడు బొద్దింకలు ఒకటి బొద్దింక కూడా పుట్టచ్చు కనుక అలాగ ఒక్క పిసర తేడా వస్తే ఇంకో జన్మ వచ్చేస్తుంది అలా అన్ని పరిస్థితులు సమకూడి వీడు మనిషి పుట్టాడు ఎంత కష్టం చూడండి మనుష్యత్వం మనిషై పుట్టాక ఆ నెక్స్ట్ దేవిటంటే ముముక్షత్వం మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని మోక్షాన్ని పొందాలి అది అది రాలేదనుకోండి ఆ సెకండ్ రాలేదనుకోండి వాడిని ఏమనాలి నరుడై పుట్టి అధముడు నరాధమా మనిషే వీడిని ఆరూఢచ్యుతుడు అంటారు అంటే ఒక కొండ ఉంది ఆ కొండ మీదకి ఎక్కి ఆల్మోస్ట్ అక్కడికి చేరుకుని అక్కడి నుంచి దారి పడిపోయాడు ఇంకొకడు కొండ మీదకి ఎక్కకుండా కిందే ఉన్నాడు ఇద్దరు ఒకటే అయిందిగా మనం అలా అయిపోకూడదు నర అంటే కొండ ఎక్కినంత పని అయింది మనం మనిషిగా పుట్టడం మహాపుణ్య ప్రభావం చేత మనిషిగా పుట్టడం జరిగింది ఇంత గొప్ప అవకాశం లభించిన తర్వాత ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసేసుకుంటే అంత పొరపాటు అదే మొన్న నేను మహామాసులో ఉన్నప్పుడు మార్నింగ్ ఓసారి ఈవినింగ్ ఓసారి వాక్కి వెళ్ళి ఇవ్వండి ఎందుకంటే సముద్ర తీరం కనుక మా విద్యార్థులు ఎవరో ఉన్నారు స్వామిజీ రెండుసార్లు ఎందుకు కష్టపడతారు ఒకసారి వాక్ చేస్తే నేను చూడండి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతే మళ్ళీ సముద్ర నహిమిలేగా సముద్రం ఇప్పుడే దొరికింది ఈ పది రోజులు ఈ సముద్ర తీరాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఈ పది రోజులు ఇరవై సార్లు అక్కడ నడిచేస్తే మళ్ళీ హైదరాబాద్ గాయంతో సముద్రకహ సో హైదరాబాద్లో సముద్రం ఉండదు కదా ఉన్నప్పుడు మనం సద్వినియోగం చేసేసుకోవాలి హైదరాబాద్ వెళ్ళిపోయి కూర్చుని అయ్యో సముద్ర తీరంలో నడిచి ఓసారి నడిచి ఉండాల్సిందే మనం నడవకుండా ఏ చక్క వచ్చాం అని అనుకోకూడదు సో ఆ విధంగా నరుడు అంటే సాక్షాత్తు సముద్రము ఈశ్వరుడికి చాలా దగ్గరగా వెళ్ళిపోయేటప్పుడే వీడు మోక్షాన్ని పొందటానికి యోగ్యమైన జన్మ అధికారి శరీరము అంటుంది ఇంక ఇప్పుడు మీరు ఆత్మస్వరూపాన్ని తెలిసేసుకుని ఆత్మవిచారం చేసి లేకపోతే ఈశ్వర శరణాగతి చేసి ఈ మాయా సముద్రాన్ని దాటేసేటువంటి అవకాశం ఇది ఈ అవకాశాన్ని వాడు వినియోగించుకోకుండా జారి పడిపోయాడు అనుకోండి వాడిని ఏమనాల్సి ఉంటుంది నరాధమాహ సముద్ర తీరంలో నడవకుండా నేను వచ్చేసాను అనుకోండి నన్ను ఏమనాల్సి ఉంటుంది లేజీగాయని అనాల్సి ఉంటుంది ఇంకేమంటారు అంతకంట కాబట్టి అలాంటి పొరపాటు చేయకూడదు నరాధమాహ దుర్లభో మానుషో దేహ మనుష్య దేహము చాలా దుర్లభమైనది దాన్ని ఈ భోగాలలోను ధన సేకరణ ధనాన్ని పోగేశారనుకోండి ఈ ధనం నయాపేస కూడా రాదు గ్రేవియార్దికి నయాపేస కూడా రాదు మన జ్ఞానము మనం చేసిన పుణ్యము అరెండే వస్తాయి పుణ్యపాపాలు జ్ఞానము అంతఃకరణ శుద్ధి ఈశ్వర శరణాగతి ఈ లక్షణాలే మనతోటి వస్తాయి తప్ప ఈ డబ్బు దశకం ఇల్లు వాకిలి ఈ బంధువులు వీళ్ళు ఈ బంధువులు ఉన్నారు చూసారా బధనాతీతి బంధువు మనకి దారికి అడ్డుకోవచ్చి వాళ్ళు తప్ప మనకు ఉపకారం చేసేవాళ్ళు ఏమీ కాదు కనుక అలానే వాళ్ళతో దెబ్బలాడాల్సిన అవసరం ఏం లేదు వాళ్ళని ఆశీర్వదించి మన పని మనం చేసుకుంటూ ఉండటం కనుక అది వేస్ట్ చేయకూడదు అలా వేస్ట్ చేస్తే వాళ్ళు అధములైపోతారు నర మధ్యములుగా ఉండాలి నర ఉత్తములుగా ఉండాలి తప్ప నర అధములుగా ఉండరాదు అది రెండవది మూడవది మాయయా అపహృత జ్ఞానాహ జ్ఞానాహ వీళ్ళు చదువుకున్న వాళ్ళే జ్ఞానం ఉంది పండితులే సో కానీ ఈ పాండిత్యమంతా కూడా ఇప్పుడు పాండిత్యము ఏ పాండిత్యమైనా కావచ్చు కర్మశాస్త్రానికి సంబంధించిన కర్మకాండ పాండిత్యం కావచ్చు దేవతాకాండ పాండిత్యం కావచ్చు జ్ఞానకాండ పాండిత్యం కావచ్చు కర్మకాండలో పాండిత్యం దేనికోసం మీరు నిత్యకర్మానుష్ఠానం చేసి ఈశ్వరుణ్ణి గట్టిగా ఆరాధించి అంతఃకరణ శుద్ధి పొంది మోక్షం కోసం దేవతాకాండలో పాండిత్యం దేనికోసం దేవతని ఉపాసన చేసి ఆ ఉపాసన ద్వారా అంతఃకరణాన్ని శుద్ధం చేసుకుని మోక్షాన్ని పొందటం జ్ఞానకాండ ఉపనిషత్తు మొదలైన గీత వీటి అధ్యయనం దేనికోసం ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని సాక్షాత్తుగా జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందటం కాబట్టి కర్మ కానీ ఉపాసన కానీ జ్ఞానము కానీ మూడు కూడా మోక్ష సాధనములుగా తీర్చిదిద్దుకోవాలి అంచేతనే వాటికి కర్మయోగము భక్తి యోగము పేరు యోగము అంటే మోక్ష ఉపాయము మోక్షము యొక్క ఉపాయానికే యోగము పేరు అందుకోసం ఉన్నాయి అవి అంతేగాని కర్మశాస్త్రం అంతా నేను బాగా అధ్యయనం చేసి ఈ కర్మశాస్త్రం పేరుతోటి లోకంలో పేరు ప్రతిష్టలు బిరుదాలు కంకణాలు డబ్బు వీళ్ళు వాకిలి పెద్ద లోగిలి ఇవన్నీ పెట్టుకుని పెద్ద సంసారం పెంచుకుందుకు ఈ పాండిత్యం వాడితే వాడు ఏమనాల్సి ఉంటుంది వాడు మాయని దాటుకున్నానికి ఉపయోగిస్తున్నాడా ఈ పాండిత్యాన్ని లేకపోతే మాయలో మరింత కూరుకుపోవడానికి ఉపయోగిస్తున్నట్టే మాయయా అపహృత జ్ఞానాహ అంటే వీడి పాండిత్యాన్ని మాయ తన వశం చేసేసుకుందన్నమాట మాయలు మాయకు లోబడిపోయాడు పాండిత్యం అలాగే ఉంది కొంతమంది ఏమంటారంటే గాయత్రి ఉపాసకులము మేము అంటాం ఓకే మంచిది గాయత్రి ఉపాసన చాలా శ్రేష్ఠమైనది నా గాయత్రి ఆహ్ పరం మంత్రం గాయత్రిని మించిన మంత్రమే లేదు మరైతే గాయత్రి ఉపాసన చేసేవాళ్ళు మేము గాయత్రి ఉపాసన చేస్తున్నాము అని చెప్పుకోకూడదు అలా షట్కర్ణతో మంత్ర ఆరు చెవులలో పడిందంటే మంత్రం దెబ్బ తినేసింది ఆరు చెవులలో పడకూడదు అంటే గురువుగారు మంత్రోపదేశం చేసిన గురువుగారి చెవులు రెండు అంటే ఆయన ఉపదేశం చేసి వీడు అన్న మంత్రాన్ని ఆయన వింటారు వీడు సరిగ్గా అంటున్నాడో లేదో వింటారు కదా ఆయన అవ్వ రెండు గురువుగారు చెప్పింది వీడు వింటాడు అవ్వ రెండు ఈ నాలుగు చెవులు దాటి ఆరు చెవులకి మంత్రం వెళ్ళిందంటే పోయిందంతే దాని పవర్ అక్కడే పోయింది రహస్యంగా టెట్టుకో మేము ఏ ఉపాసన చూస్తున్నాం ఆ ఉపాసన చేస్తున్నాం అని వేపలలో వేస్తారా అశోక హోటల్ రూమ్ నెంబర్ ముప్పై రెండులో మేము ఉంటాము మేము గాయత్రి ఉపాసకులము మమ్మల్ని కలిసినప్పుడు వెయ్యి రూపాయలు మీరు ఇవ్వాల్సి ఉంటుంది మీకేమో కోరికలు తీర్చి ఉపాయం ఏం చెప్తాము క్యా బాత ఏంటిది దీన్ని చూసినప్పుడల్లా ఏటబ్బా ఇలా ఉంది మనకు తెలుసున్న శాస్త్రానికి దీనికి చాలా విడ్డూరంగా ఉంది మళ్ళీ మన శాస్త్రం అంతా ఒకసారి దులిపి ఇలాంటిది కూడా ఉంటుందా అని ఒకసారి వెతుకుదావా అంటే అలాగే కనపట్టలేదు ఎక్కడా ఇది వీళ్ళు పెట్టిందినట్టుగా ఉంది తప్ప కాబట్టి అంటే అర్థమేమిటి జ్ఞానం ఉంది గాయత్రి మంత్రం అయితే పట్టుకున్నాడు గాయత్రి లేనివాడికంటే శ్రేష్టం కానీ ఆ మంత్రజ్ఞానాన్ని ఈ మాయ పట్టుకుపోయింది మా వీడు పరవాణం ఉండేడు కానీ కుక్క పుట్టేసుకుందా పరవాణా అన్నట్టుగా వీడు గాయత్రి అంతరం అయితే పట్టుకున్నాడు కానీ అది మాయ ఇచ్చేసింది తల్లి లాత్తి తక్కప్పుడు మాయయా అపహృత జ్ఞానా అలాగే గీత గీతాధ్యయనము ఉపనిషద్ అధ్యయనము శాస్త్రాన్ని బాగా పాండిత్యం చేయటం పాండిత్యాన్ని సంపాదించటము ఇదంతా దేనికి స్వామి దీంట్లో శంకరాచార్యులు వివేక చూడంలో మాట అన్నారు పాండిత్యం భుక్తయే నతు ముక్తయే అది శ్లోకం ఏదో పూర్తి శ్లోకం నాకు గుర్తులేదు ఈ పాండిత్యం అనేది మీరు భుక్తి కోసమా ముక్తి కోసమా భుక్తి అంటే ఈ పాండిత్యంతో నేనెంత పండితుడను అని లోకంలో ప్రచారం చేసి ఆ పాండిత్య ప్రభావంతో కంకణాలు కడియాలు అవి వేయించుకుని పేరు ప్రతిష్టలు సంపాదించి డబ్బు సంపాదించి దీని అంతకీ అని పేరు ఇప్పుడు ఉపనిషత్తులు గీత దేనికోసం అండి భుక్తి కోసమా ముక్తి కోసమా ముక్తి కోసం కానీ భుక్తి కోసం ఉపయోగించారు భుక్తికి భిక్షాటనం చేయమన్నారు మీ ఉపనిషత్ పాండిత్యంతో భుక్తి సంపాదించకూడదు భిక్షాటనాన్ని మీద ఆధారపడాలి భిక్ష ఓదినోటుకు భిక్షతోటి కాలక్షమం చేసేసి ఈ ఉపనిషత్ పాండిత్యాన్ని ఏం చేయాలి మనం శ్రవణ మన నిధిధ్యాసనాలకి వాడుకోవాలి మనం శ్రవణం చేయాలి మననం చేయాలి నిధిధ్యాసనం చేయాలి ఎవరైనా జిజ్ఞాసులు కోరినట్లయితే వాళ్ళకి మనం ఈ మార్గాన్ని చూపించాలి అధ్యయనము అధ్యాపనము శాస్త్రము యొక్క విధి అలా ఉంది కనుక కాబట్టి అలా చేయాలి తప్ప ఈ పాండిత్యం అడ్డుపెట్టుకుని సో భుక్తి సంపాదించి డబ్బులు సంపాదించి భోగాలు సంపాదించి పెద్ద పెద్ద బిల్డింగులు కట్టేసి సంసారాన్ని పెంచేసి ఇదో పెద్ద దీనికి ఓమ్ బిజినెస్ అని పేరు ఎప్పుడైనా విన్నారా ఓం బిజినెస్ సో ఓం బిజినెస్ అనే దాని మీద టైమ్స్ ఆఫ్ ఇండియా పెద్ద ఇండియా టుడే పత్రికలో పెద్ద వ్యాసం ఒకటి వచ్చింది అంటే ఎంత బిజినెస్ నడుస్తుంది ఏటో ఏదో రాసింది సో అలాగా ఈ పాండిత్యాన్ని లోకవ్యవహారంలో భాగం చేసేస్తే అంతే మళ్ళీ అలాగే మాయయా అపహృత జ్ఞానా జ్ఞానమైతే సంపాదించారు అంటే మూఢుల కంటే నరాధముల కంటే బెటరే కానీ మాయ ఆ అజ్ఞానము మాయ అజ్ఞానం అనకూడదు మాయనే అనాలి మాయ దాన్ని ఏం చేసిందంటే అపహరించుకుపోయినది అలా కాకూడదు అందుకోసం ఈ చర్చ అలా కాకుండా చూసుకోవాలి మనం తర్వాత ఈ జ్ఞానము పాండిత్యము వాద వివాదాల కోసం వాడుకోకూడదు మేము వాళ్ళకంటే గొప్పవాళ్ళం వాళ్ళు ఎవరైనా వస్తే మేము ఓడించేస్తాము వాదంలో ఓడించేస్తాం అలా వాడుకోకూడదు లోకంలో ఏవో కథలు మీకు శంఖ ఉండొచ్చు పైగా అనకపోవచ్చు మరి శంకరాచార్యులు వీళ్ళని వాళ్ళని ఓడించారు కదా ఏమీ అవన్నీ కథ అర్థం అర్థమైన కథ ఆయన తత్వాన్ని బోధించారంటే ఉళ్ వాళ్ళని ఓడించడం ఇదో పనే అలాగేం లేదు తత్వాన్ని చక్కగా బోధించారు ఎలా తెలుసుకుంటే సరి ఏది తప్పు అవగాహన అవన్నీ చక్కగా నిరూపించారు పూర్వపక్ష సిద్ధాంత ప్రక్రియ ఆ టీచింగ్ మెథడ్ అలా ఉంటుంది తప్ప ఊళ్ళో తిట్టుకుంటూ కూర్చున్నారని కాదు కాబట్టి ఆ దోషాన్ని మనం చేయకూడదు అది మూడో దోషం ఇక నాలుగవది మాయయాపహృతజ్ఞ అయింది ఆసురం భావమాశ్రమితాహ అసుర లక్షణం ఉండకూడదు అసుర లక్షణము అంటే రావణాసురుళ్ళగా కంసుళ్ళగా ఉండకూడదు కంసుడు అంటే అర్థం ఏమిటి కసాయి కస ఆ కస అనే పదం నుంచి తెలుగులో కసి వచ్చింది కసాయి అనే పదం వచ్చింది కసి కసాయి సంస్కృతంలో కంస ఆ నుమాగమం ఎక్కడి నుంచి పొద్దుకొచ్చింది మొత్తానికి ఈ పదాలన్నిటికీ ఒకటే అర్థం అంటే క్రూరమైన స్వభావము కలిగి ఉండుట అది ఆసురభావము తర్వాత ఆసురభావం మరొకటి రావణాసురుడు రావణాసురుడు అంటారు రావణాసురుడు అంటే రావయతి ఇది రావణ అంటే ఇతరులనందరినీ దుఃఖపెడతాడు దుఃఖాన్ని కలిగిస్తాడు అది రావణాసురుని యొక్క లక్షణం ఎవరెవ ఎవళ్ళైనా మంచివాళ్ళు ఉంటే వెళ్ళి వాళ్ళకి దుఃఖాన్ని కలిగించటం వాళ్ళ కష్టాన్ని కలిగించటం ఇప్పుడు రాముడు సీతాదేవి అరణ్యంలో ఏదో కసరు దుంపలు కాయలు తింటూ పదమూడేళ్ళు గడిపేశారు ఇంకో వాళ్ళ జోలుగా ఎవరో వెళ్లకుండా వాళ్ళ దారిని వాళ్ళని వదిలేస్తే ఇంకో ఏడాది గడిపేసి అయోధ్యకు వెళ్ళిపోతారు ఈ రావణాసురుడు వెళ్ళి మాయలేడని ఒకటి పెట్టి ఆ సీతాదేవిని అపహరించు తక్కుతాడు కిడ్నాప్ మొత్తం వరల్డ్లో ఫస్ట్ కిడ్నాప్ వీడు రావణాసురుడు ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయి మొత్తానికి మొట్టమొదటి వాడు వీడు రావణాసురుడు ఫస్ట్ కిడ్నాపర్ ఫస్ట్ హిస్టారీ ఎందుకంటే రామాయణం హిస్తరీ ఇది ఇతిహాసం కదా ఎనివే సో అలాంటి పనులు చేయకూడదు సో ఆసురభావము తర్వాత ఈ ఆసుర హిరణ్యాక్షాసురుడు హిరణ్యకశిపు అని ఇద్దరు అసురులు వీళ్ళు అన్నదమ్ములు ఈ అసురులు అన్నదమ్ములు ఉంటారు హిరణ్యాక్షుడు హిరణ్యకషపుడు ఏమంటే చెండ ముండ తర్వాత సుంధ ఉపసు వీళ్ళు అన్నదమ్ములు సో ఆ రావణుడు కుంభకర్ణుడు ఇలాగ అన్నదమ్ములు ఉంటారు అంటే ఏమిటి ఇద్దరు కలిసి లోకాలని హింసిస్తూ ఉంటారు హిరణ్యాక్షుడేమిటి హిరణ్య అక్ష వాడి డబ్బు పోగేయడం వాడి పని హిరణ్య కసిపుడేమిటి కసిపు ఉంటే భోగించడం ఈ డబ్బు పోగేసిన డబ్బుని భోగించడం వీడి పని ఈ రెండు కూడా అసలులే ఉడికే మామూలుగా సాధారణంగా ఉంటుంది అలాగా ఇంట్లో ఈ బిజినెస్ మ్యాగ్నెట్స్లో ఉంటుంది ఒకడేమో కడుపు కట్టుకుని లక్షల కోట్లు పోవేస్తాడు ఇంకొకటి వీటిని ఖర్చు పెడుతూ ఉంటాడు వైపు నుంచి ఖర్చు పెట్టి భోగాలన్నీ అనుభవిస్తూ ఉంటాడు అలాగే పూర్వం సేట్జీ పూర్వం గుర్రబగ్గి మీద ఆఫీస్కి వెళ్ళి పెద్ద బిజినెస్ ఎంపైర్ ఆయన నిర్మాణం చేశాడు ఇప్పుడు ఆయన మనవడు ఆ బిజినెస్ నడిపిస్తున్నాడు ప్రైవేట్ జట్లో ప్రయాణం చేస్తాడు వెళ్ళి క్రికెట్ టీం ఒకటి కొని వెళ్ళి అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఆ తాతగారి పాపం కష్టపడి సంపాదించిన డబ్బును వీడిలా ఇలా ఖర్చు పెడు క్రికెట్ టీం కొండమేమిటండి ఏమైనా అర్థం ఉందా వాళ్ళని మనుషుల్ని కొండమేమిటి ఏంటో ఇదంతా విడ్డూరమైన లోకం అదొక మహావ్యామోహం కింద నడిచిపోతూ ఉంటుంది ఎనీవే సో ఇదంతా కూడా అసుర లక్షణం అసుర ఆసుర అంటే అసురులకు చెందిన పాఠమంతా నెగిటివ్ పాఠమే ఎందుకంటే దుష్కృతినా కదా ఇది రేపటి నుంచి మళ్ళీ సుకృతినహా వచ్చినప్పుడు పాఠంలో క్వాలిటీ మారుతుంది సో కొంచెం ఓపిక పడితే ఈ శ్లోకం అయిపోతుంది సో భాష్యకారులు ఏమంటారో చూద్దాము నరాధమా నరాణా మధ్య అధమా నికృష్టా మనుష్యుల మధ్యలో నికృష్టులు వీళ్ళు మధ్యములు కాదు ఉత్తములు కాదు అధములు అంటే ఇంకా ఆత్మవిచారము ఏమీ ఉండదు ఎప్పుడైనా పొరపాటున దేవాలయానికి వెళ్ళినా కోరికలు తీర్చుకోవడం కోసం వెళ్తారు దేవతలు దేవాలయానికి కోరికలు తీర్చుకోవడం కోసం వెళ్ళడం అది ఒక ఎబరేషన్ ఒక సరైన పద్ధతి కాదు ఎబరేషన్ అంటే అది సన్మార్గం నుంచి జారిపోయినట్టు పోనీ ఏదో కష్టంలో ఉండి దేవుణ్ణి ప్రార్థించి కోరిక నన్ను కష్టం నుంచి బయటపారేమంటే అది కోరిక అనిపించకూడదు దాంతో తప్పు లేదు కానీ పని కట్టుకుని ఇంకా ఎక్కువ డబ్బు రావాలని ఇది కావాలని కావాలి అది మాత్రం సరికాదని అనిపిస్తుంది అంతకంటే కూడా అధ్వాన్నం అంతకంటే కూడా పెద్ద ఎబరేషన్ ఆల్మోస్ట్ లైక్ సూపర్ స్టిషన్ అదేమిటంటే సాధు సంతుల దగ్గరికి కోరికలు తీసుకునికోవడం వల్ల మరీ అధ్వానం అంతకంటే కూడా అధ్వానం ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళడం అయ్యా దేవుడా ఓ కష్టంలో ఉన్నాను నన్ను బయట దాంట్లో తప్పు లేదు అది ఆర్థభక్తి చాలా గొప్పది అర్థార్థి భక్తి రాబోతోంది అది అంత పెద్ద గొప్పది కాదు ఏదో ఉంది లోకంలో శాస్త్రంలో ఉంటాయి సూపర్ మార్కెట్లో ఉన్నట్టుగా అన్నీ ఉంటాయి కానీ అంత శ్రేష్టమైనది కాదు దాన్ని ప్రమోట్ చేయడం కూడా చాలా దురదృష్టకరమైన విషయం తేచా మంచిది తే చపహృతజ్ఞానా సమ్ముషితా అపహరింపబడిన జ్ఞానము గలవారు అది మనం చూసాం ఇంతవరకు ఇప్పుడు ఇంకా ఆసురం భావం ఆశ్రిత అది చూద్దాము ఆసురం భావం హింస అనృతాదిలక్షణ ఆశ్రిత హింస అసత్యము మొదలైన లక్షణములతో కూడిన ఆ మానస ప్రవృత్తి ఏదైతే ఉంటుందో దానికి ఆసురభావము అని పేరు అంటే హింస ముందు మనస్సులో సంకల్పించి తర్వాత ఆచరణలో పెడతాడు అనమాట అది హింస మనస్సులో సంకల్పిస్తాడు ఆ తర్వాత ఆచరణలోకి వస్తుంది మనస్సులో సంకల్పించినప్పుడే అది అసురభావం అయిపోతుంది అలాగే అసత్యం అసత్యాన్ని ముందు మనస్సులో సంకల్పించి తర్వాత అసత్యాన్ని సో కోర్టుకు వెళ్ళి కూట సాక్ష్యం ఇస్తారు కందుకూరు వీరేశలింగం పుత్రులు గారు వీటి మీద ఏవేవో ఆయన పుస్తకాలు రాశారు అంటే అలా ఉండేది మరి సమాజంలో ఉండే లక్షణాన్ని బట్టి ఆయన రాశారు కోర్టుకు వెళ్ళి భగవద్గీతపై ప్రమాణం చేసి భగవద్గీతను పాడతారు కోర్టులో అనువృతం ఇక్కడ ఆయన అనురుతం అంటున్నారు శంకర్లు అనువృతం అంటే అసత్యమో అర్థం భగవద్గీతపై ప్రమాణం చేసి నేను సత్యమనే చెప్పేదను అంటాడు అని అని అన్నీ అసత్యాలు చెప్పేస్తాడు చెప్పేసాక వస్తాడు డబ్బులు డబ్బులు తీసుకుని అసత్య సాక్ష్యం చెప్తారు ఈసారి అవతల పక్షం వాళ్ళు మరీ ఎక్కువ డబ్బులు ఇస్తారు ఇస్తే అరే నువ్వు వెళ్ళి ఇంతకుముందు చెప్పినవన్నీ అసత్యం చెప్పానని పోలీసుల వల్ల ఒత్తిడి వల్ల అసత్యాలు చెప్పానని ఇప్పుడు సత్యాలు చెప్తున్నానని ఇంకోసారి చెప్పిరారా అని వెళ్ళే అదర్ ఇంకోసారి డబ్బులు ఇస్తారు ఇస్తే ఈసారి మళ్ళీ ఈ డబ్బులు పుచ్చేసుకుని మళ్ళీ కోర్టుకు వెళ్ళి మళ్ళీ భగవద్గీతపై ప్రమాణం చేసి సత్యమునే చెప్పదను అని చెప్పి ఇంతకుముందు చెప్పిన దానికి విరుద్ధంగా హండ్రెడ్ ఆపోజిట్ చెప్పేస్తాడు పెద్ద పెద్ద కేసులన్నీ కొట్టేశారు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ బేసిస్ మీద ఎగ్జాంపుల్ చెప్తే బాగుండదు ఊరికే జనరల్గా చెప్తున్నా అన్నీ రివర్స్ చేసి చెప్పేస్తాడు మళ్ళీ భగవద్గీతపై ప్రమాణం చేసి అప్పుడు జడ్జి అడుగుతాడు మరి నువ్వు అప్పుడు అలా చెప్పావు కదా అప్పుడు ఈ పోలీసులు నా చేత బలవంతంగా అలా చెప్పించాడు అంటాడు మన ఎవిడెన్స్ యాక్ట్ ఎంత బేకారంటే ఇది ఎవిడెన్సే అది ఎవిడెన్సే అసలు ముందు ఈ నేరం వాళ్ళనందన్ని వదిలిపెట్టేసి వీడిని జైల్లో పర్యాదు చేసుకోండి దాన్ని పెర్జురి అనే కేసులో వీడిని జైల్లో వేసేస్తారు మన దేశంలో కనుక సాగుతోంది కానీ ఇదే అమెరికాలో చేస్తే జైల్లో పెట్టేస్తారు ఆరు మాసాలలోపు వీడు పెర్జురి కేసులో జైల్లో వెళ్ళిపోతాడు పది సంవత్సరాల శిక్ష అసత్యం చెప్పినందుకు నేను ఇవే కాబట్టి ఈ అసత్యం పలకడం పని ఏదో ఇంటి దగ్గర ఏదో హార్న్లెస్ ఏమన్నా భోజనం చేశారా అంటే చేశానండి అని ఏదో మాటవరసగా దాంట్లో తప్పేన హార్న్లెస్ ఏమంటే నేను ఇప్పుడు మీ దగ్గరకు వచ్చేస్తున్నానంటే రావద్దండి నాకేదో పనుంది అంటే ఏం పని అంటే ఏదో పనుందంటే ఆగచ్చకదా కాదు ఏదో వేరే ఇంకో పనుంది లేదంటే అది ఏమిటో చెప్పండి అంటే అప్పుడు ఏదో ఒకటి కల్పించి చెప్పారనుకోండి దాంట్లో పెద్ద హాని ఏమీ లేదు మీరు కష్టం చేసేది ఏమీ కాదు అలాంటిది కాదు కోర్టుకు వెళ్ళి మనుషుల జీవితాలతో చెలగాట విధంగా అసత్యాలు చెప్పేట లంచగొండితనం కూడా ఈ ఆసురభావంలోకి వస్తుంది సో ఇటువంటి లక్షణాలన్నీ వాళ్ళైతే కలిగి ఉంటారో వాళ్ళకి ఈ ఈశ్వరుణ్ణి శరణాగతి చేసేటువంటి అర్హత ఉండదు అంటే ఈశ్వర శరణాగతి అంటే గట్టిగా బొట్టు పెట్టేస్తే ఈశ్వర శరణాగతి అయిపోతుంది అనుకున్నారు ఈ లక్షణాలన్నీ కరెక్ట్గా ఉంటే అప్పుడు ఈశ్వర శరణాగతి ఇప్పుడు ఓ శ్లోకం ఒకటి ఉంది కురుతే భావం సర్వభూతూ పాపకం కర్మణా మనసా వాచ స ధర్మం వేద జాజలే జాజలి ఉపాఖ్యానం మహాభారతంలో ఉంది మంచి శ్లోకం అది సకల ప్రాణుల ఎడల సకల ప్రాణులు మనసా వాచా కర్మణ పాపపు ఆలోచన చేయకుండా ఉంటాడో వాడే ధర్మమును తెలిసినవాడు మన సమాజంలో ఒక దోషం ఉంటుంది అదేమిటంటే ధర్మము అంటే క్రియా ఒక పని క్రియ కర్మ కర్మ కర్మ చేయుట అనేటువంటి ఒక అభిప్రాయం సమాజంలో గట్టిగా నెలకొన్నది కాబట్టి ధర్మము చేయుట అంటే అర్థమేంటి ఒక కర్మను చేయుట అంటే దేవాలయానికి వెళ్ళి పూజ చేయటము నదికి వెళ్ళి స్నానం చేయటమో లేకపోతే ఎవడైనా దా బిచ్చడు కనపడితే వాడికి ఒక రూపాయలు దానం చేయటమో మొత్తానికి చెయ్యాలి ఏదో ఒకటి చేస్తే అది ధర్మము అనే ఒక దృష్టి నిర్మాణమైనది వాస్తవంలో చెయ్యడము ధర్మంలో రూపాయలు అనావంతు రూపాయిలో అనా ఎంతో ధర్మంలో కర్మ అంత అంతకంటే ఎక్కువ కాదు కాబట్టి అనాయని పట్టుకుని మొత్తం ఇదే రూపాయి అనుకుంటే ఎంత అజ్ఞానమో ఈ కర్మని పట్టుకుని ఇదే ధర్మం అనుకుంటే అంత అజ్ఞానం కాబట్టి ఏది చేసేడని ముఖ్యం కాదు ద మోటివ్ ఈజ్ సుప్రీంలీ ఇంపార్టెంట్ ఆ చేసి కర్మ మోటివ్ ఏమిటి ఇప్పుడు బిచ్చగాడు వచ్చాడు అనుకోండి ఏ ఫోవతలు కానీ రూపాయి పడికిచ్చాడనుకోండి మీకు దానం చేసిన పుణ్యం అప్పుడే న్యూట్రలైజ్ అయిపోయి వాణ్ణి పరుషంగా వాణ్ణి చిన్న చూపు చేసిన పాపాన్ని మూట కొట్టుకుంటున్నట్టు అవుతుంది ఆ హృదయంలో ఆ పవిత్రత చాలా ప్రధానంగా ఉండాలి కాబట్టి కానీ సమాజంలో ధర్మము అంటే ఏమిటి అంటే టికెట్ కొనేసి అష్టోత్తర పూజ చేయించేస్తే అది ధర్మము దానికోసం టికెట్లు అయిపోయాయి అంటే వాళ్ళంతరం ఇచ్చేసేస్తాడు కూడా ప్రాంతం ఇచ్చేసేనా టికెట్లు కొనేటం ఇవాళ న్యూస్ న్యూస్ ఏమిటంటే మీకు ఎన్ని లడ్డూలు కావలిస్తే అన్న లడ్డూలు మేమిస్తాము అది న్యూస్ ఎందుకండి ఇన్ని లడ్డూలు ఎందుకు ఎందుకు వాళ్ళు ఇవ్వడం ఎందుకు వీళ్ళు తీసుకోవడం ఎందుకు క్యా బాధే అదంత ధర్మమైన ఎందుకు ఈ లడ్డూ బాల్ ఈ వాట్ ఈస్ దాట్ I am unable to understand. I am thinking something, something is missing here. Some link is missing here. That's why. Why? Why do they do this? Why do they do this? Why do they do this? That's why. The person who is doing the same thing, the person who is doing the same thing, the person who is doing the same thing, అక్కడుండే పిల్లాడు ఎవడన్నా బిచ్చగాడు ఉంటే వాడుకో లడ్డూ ఏరే లడ్డు తింటానా అలాంటి వాడు ఆనందంగా తింటాడు పిల్లాడి చేతిలో పెడితే ప్రేమగా తింటారు అప్పుడు తను కూడా ఓ లడ్డూ తింటే ఆ లడ్డూలన్నీ ప్రసాదమే దీనికోసం అక్కడికి వెళ్ళి కీలో లంచాలు ఇచ్చేసి వీళ్ళని తిట్టేసి వాళ్ళని కొట్టేసి ఏమిటి దొంత వట్ ఆల్ దిస్ అసలు లడ్డూ అమ్మమనేవాళ్ళు చెప్పారు వాళ్ళకి కోనమనేవాళ్ళు చెప్పారు వీళ్ళకి ఇదంతా ధర్మమే క్యా బాత సో ఈ విధంగా ధర్మ శబ్దానికే ఒక అపార్థాన్ని పెట్టుకుని సమాజం నడుస్తూ ఉంటుంది సో ది పాయింట్ ఈజ్ ఆసురం భావమాశ్రిత కాబట్టి మనసావాచా కర్మణ ఏ ప్రాణి ఎడలా కూడా పాప భావన పాపచింతన చేయకుండా ఉండటమే ఎవడైతే ఉంటాడో వాడే ధర్మము తెలుసున్నవాడు సుమా అని మనస్సుకి కనెక్షన్ చెప్పి ధర్మాన్ని నిర్వచించారు స ధర్మం వేద జాజలే హే జాజలే అతని పేరు జాజిల్ ఓ మహర్షి జాజిలికి బోధిస్తాడు గీతలో మంచి మంచి పొగడ్త మంచి ప్రశంస వాక్యాలు ఉన్నట్టుగానే నిందా వాక్యాలు నిందంటే తిట్టడం అని కాదండో గాలి అంటే ఇలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని వర్డ్స్ ఉన్నాయి ఈ శ్లోకంలో ఎన్ని నెగిటివ్ వర్డ్స్ ఉన్నాయో మీరు లెక్క పెట్టండి దుష్కృతినహ మూఢాహ నరాధమాహ అపహృత జ్ఞానాహ ఆసురం ఐదు నెగిటివ్ వర్డ్స్ వచ్చాయి ఈ శ్లోకంలో ఒక ఆయన లెక్క పెట్టాడు శ్రీకృష్ణుడు ఎన్ని నెగిటివ్ వర్డ్స్ గీతలో చెప్పాడు అని లెక్కబెట్టి నూట ఎనిమిది వర్డ్స్ ఉన్నాయని చెప్పాడు దాంట్లో హయ్యెస్ట్ ఈ శ్లోకంలోనే ఉన్నాయి ఒకే శ్లోకంలో ఐదు నెగిటివ్ వర్డ్స్ ఉన్న శ్లోకం ఇదొకటి అని చెప్పాడు ఇంకొక శ్లోకం ఏమని చెప్తా ఇంకోటి కూడా ఇలాంటిది అంటే నెగిటివ్గా చెప్పిన శ్లోకము అజ్ఞాశ్రద్ధానశ్చ సంశయాత్మా వినశ్యతి పాఠ సంశయ పాపిష్ట అని ఇలాంటి అంటే పాపిష్ఠ వినశ్యతి అని ఇలాంటి మూడు నాలుగు పదాలు శ్లోకంలో ఉన్నాయి కానీ ఈ శ్లోకంలో మటుకు ఐదు ఉన్నాయి సో ఇది చాలా గాలి గాలిదేనా అంత అంటే శ్రీకృష్ణుడు ఈ దోషాలను మీరు ఉంచుకోకూడదు అని చెప్పడం కోసం వాటి అన్నింటినీ ఓ చోట పోగేసినటువంటి ఒక చిత్రమైన శ్లోకం కాబట్టి ఈ శ్లోకం అయిన తర్వాత దీని తర్వాత శ్లోకం ఒకసారి అందాము చతుర్విధా భజన్ జనాస్సునోర్జున ఆత్మ జిజ్ఞాసుర్థా జ్ఞానీచర ఇప్పుడు నెగిటివ్ అయిపోయిన తర్వాత పాజిటివ్కి వస్తే చాలా బాగుంటుంది ఈ రాంగ్ అంతా కూడా తీసేసి ఇది ఎలాగంటే ప్లేట్ క్లీన్ చేసేసి అప్పుడు చక్కటి ఆహారాన్ని వడ్డించినట్టుగా కాబట్టి ఈ శ్లోకం మనం రేపు క్లాసులో చదువుతాం ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీగురుభ్యో నమ పుష్టివర్ధనం